ఆరు డిన్నర్లలోనైనా పాల్గొనాలి అంటే మూడు సంవత్సరాలకు పన్నెండు టరములు సంవత్సరానికి నాలుగు టరములు డిన్నర్లు తొంభై ఆరు అన్నమాట విందుల్లో పాల్గొనటం అంటే భోజనం చేయటం అని అర్థం కాదు నిర్ణీత సమయంలో హాజరై విందు జరిగినంతసేపు ఉండటం అని అర్థం సామాన్యంగా అంత పక్వాన్నా భుజిస్తారు కూరడ మద్యం సేవిస్తారు ఒక్కొక్క విందువెల రెండు మూడు పౌండ్లు అది తక్కువే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 ఈ రకం డెన్నళ్ల వల్ల బారిస్టర్ అవ్వటానికి ఏ విధంగా అర్హత చేకూరుతుందో అప్పటికీ ఇప్పటికీ నాకు బోధపడలేదు విద్యార్థులు వెళుతూ విద్ ఉండేవారని విద్ విద్ విద్యార్థులకు విద్ ఉపాధ్యాయులకు సంభాషణకు చర్చకు అవకాశం లభించేదని అక్కడ ఉపన్యాసాలు జరిగేవని వాటి వల్ల కొంత లోకజ్ఞానం కొంత నాగరికత ఉపన్యాస సమర్థత విద్యార్థులకు విద్ కలుగుతూ విద్ ఉండేదని విద్ వినికిడి నా టైం వచ్చేసరికి అవన్నీ పోయాయి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 వైట్ చూడర్ రచించిన లీడింగ్ కేసెస్ అన్న గ్రంథంలో కొన్ని కేసులు సరిగా చదవదగ్గవి ఆ గ్రంథం హృదయరంజకం జ్ఞానదాయకం విలియం ఎడ్వర్డ్ గార్ల రియల్ ప్రాపర్టీ గుఫ్స్ గారి పర్సనల్ ప్రాపర్టీ అన్న గ్రంథాలు సంతోషంగా చదివాను విలియం గారి పుస్తకం చదవటానికి నమలలాగా ఉంటుంది మెయిన్ గారి హిందువులా ఎంతో అభిరుచితో చదివాను